నాలుగు వందల ముప్పై రెండవ సంకీర్తన అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రిద రూపము వేదాంతవేత్తెల్లా వెతకేటి రూపము ఆదినంత్యములేని ఆ రూపము పాదుగ యోగీంద్రులు భావించు రూపము ఈ దశనిధివో కోనేటి దరి రూపము పాలజల నిధిలోన పవళించే రూపము కాలపు సూర్య చంద్రాగ్నిగల రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము కీలైనదిదే శేషగిరిమీది రూపము ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము కొంచని మర్రాకుమీద కొనరూపము మంచి పరబ్రహ్మమై మమ్మునే రూపము ఎంచగ శ్రీవేంకటాద్రిదే రూపము